శ్రీగురుభ్యో నమ శ్రీగణేషాయ నమ శ్రుతిస్మృతిపరాణానామాలయ కరుణాయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం అవిద్యావగస్వ్యవైచిత్ర్యాద కథ సాశరీరం సత్ ప్రాజ్ఞానవాన్ ప్రకృతి రెండు రకములు అని మనం అనుకున్నాము దాంట్లో ఒకటి శుద్ధ సత్వప్రధాన ప్రకృతి అది ఈశ్వరునకు ఉపాధి పరబ్రహ్మకు శుద్ధ సత్వ ప్రధాన ప్రకృతిని ఉపాధి చేస్తే ఈశ్వరుడు అవుతుంది ఓకే ఎలాగంటే ఆకాశానికి పెద్ద బిల్డింగ్ ఉపాధి చేస్తే మహా పెద్ద ఆకాశం అవుతుంది బృహదాకాశం చిన్న కుండ ఉపాధి చేస్తే అల్పాకాశం అవుతుంది ఉపాధిని బట్టి ఆకాశం ఆకాశమే అలాగే పరమాత్మ పరబ్రహ్మ పరమాత్మ సచ్చిదానంద పరమాత్మకి ప్రకృతిలో ఉండే మాయా ప్రకృతిలో రెండు రకాలు ఉన్నాయి ఒకటి మాయాశక్తి రెండు అవిద్య ఆ మాయాశక్తిని ఉపాధి చేసినట్లయితే ఈశ్వరుడు అనబడును అని మనం చూసాం ఈశ్వరుడు కూడా ఎప్పుడు ఈశ్వరుడు కూడా ఇట్స్ ఎ రిలేటివ్ స్టేటస్ ఇప్పుడు జనరల్ మేనేజర్ అనమాట జనరల్ మేనేజర్ ఎప్పుడు ఉంటాడు మేనేజ్ చేయబడి వాళ్ళు ఎంతోమంది ఉన్నప్పుడు జనరల్ మేనేజర్ ఉంటాడు కాబట్టి జనరల్ మేనేజరు ఉపాధి వర్క్ మ్యాన్ను ఉపాధి వర్కర్ వర్కర్ ఒకటి ఉంటాడు క్లాస్ ఫోర్ వర్కర్ ఉంటాడు క్లాస్ ఫోర్ వర్కర్కి జనరల్ మేనేజర్కి తేడా ఏమిటి ఉపాధి భేదం ఇద్దరూ మానవులే ఒక ఉపాధి చేత మానవుడు జనరల్ మేనేజర్ అయ్యాడు ఇంకో ఉపాధి చేత మానవుడు క్లాస్ ఫోర్ వర్కర్ అయ్యాడు పెద్ద గొప్ప ఉపాధి తక్కువ ఉపాధి అదే రకంగా సృష్టి మొత్తం మీద ప్రకృతి ద్విధము అని అనుకున్నాము ప్రకృతి ఆ సృష్టి అంతా కూడా ప్రకృతి నుంచే వస్తుంది ఆ ద్విధ ప్రకృతిలో మాయాశక్తి అనే ప్రకృతి ప్రకృతి యొక్క ఒక వెరైటీ ఒక రకం అది మహాశక్తిది సకల జగత్తుకు మూల కారణము మాయాశక్తి అది ఉపాధి కాగలవాడు ఈశ్వరుడు అది ఉపాధి కాగల పరమాత్మకు ఈశ్వరుడు అని పేరు తర్వాత ఇంకా రెండవది ప్రకృతిలో రెండవ అంశము అవిద్య అజ్ఞానం అది ఉపాధి కాలవాడు జీవుడు ఆ విషయాన్ని చెప్తూ ఉన్నారు ఇప్పుడు ఈ శ్లోకంలో మళ్ళీ అందాము అవిద్యావశగ సాకారణశరీరం స్యాజ్ఞస్త్రాభిమానవాన్ తు అవిద్యాశ అన్య తైచిత్ర్యా అనేక సా కారణశరీరం సత్ రాజ తనవా తూ ఉందంటే అంతకు ముందు చెప్పిన దానికి విలక్షణ విభిన్నమైన విషయాన్ని చెప్పేప్పుడు తూ అనే ఒక మాట ఒకటి వేస్తారు ఇంగ్లీష్లో బట్ అని వేసినట్టుగా తూ తూ దానికి భిన్నముగా దానికి అంటే ఆ చెప్పిన మాయాశక్తి దాని ఎందు ప్రతిఫలిస్తూ పరబ్రహ్మ ఈశ్వరుడుగా ఉండడము ఆ పరిస్థితికి భిన్నముగా అని ఓకే అవిద్యావశగా అవిద్యకు వశమై ఉండువాడు అన్య ఇతరుడు అనగా జీవుడు ఉన్నదిద్దరు ఈశ్వరుడు జీవుడు ఈశ్వరుడి పరిస్థితి చూశాము ఈశ్వరుడు ఏమిటి మాయను వశము చేసుకుని ఉండువాడు ఈశ్వరుడు అవిద్యకు వశమై ఉండువాడు జీవుడు అది పరిస్థితి ఓకే ఇప్పుడు జనరల్ మేనేజరు క్లాస్ ఫోర్ వర్కరు మీరు ఆ కంపారిజన్ చూసుకోవచ్చు మొత్తం సిస్టమ్నంతనే తన వశంలో పెట్టుకున్నవాడు జనరల్ మేనేజర్ ఆ క్లాస్ ఫోర్ వర్కర్ అంటే ఒక పర్టికులర్ వర్క్ ఉంటుంది ఆ వర్క్కి లోబడి పనిచేయువాడు క్లాస్ ఫోర్ వర్కర్ చూసారు అంది కాబట్టి అలాగే సకల జగత్తునతో మూల కారణమైన అంటే ప్రకృతి అంటే ఉపాదాన కారణమైన మాయాశక్తిని తన వశమున నుంచుకున్న పరమాత్మకి ఈశ్వరుడని పేరు ఆ మాయాశక్తి యొక్క ఇంకొక రూపము అవిద్య ప్రకృతి యొక్క మరొక రూపమేగా ఈ అవిద్యకు వశమై ఉండేటువంటి వాడు జీవుడు అవిద్యకు మాయాశక్తికి తేడా చెప్పింది పాడిన పాటే పాట అంటే బాగా తెలియడం కోసం మాయాశక్తి అంటే శుద్ధ సత్వ ఆ అవిద్య అంటే మలిన సత్వ ప్రధాన ఆ ఫదాలు ఉంటాయి మలినసత్వ ప్రధాన అంటే తమోగుణ ప్రధాన అని అర్థం ఓకే మలినసత్వ మలిన సత్వం అంటే తమోగుణం అని అర్థం ఓకే అది ప్రధానంగా ఉంటుంది సత్వగుణం ఉపసరంత ఉంటుంది తమోగుణం ప్రధానంగా ఉంటుంది రజస్సు ఉంటుంది తమో సత్వం ఓపరంత ఉంటుంది అది అవిద్య అవిద్యలో కూడా ఉపసరంత తెలివితేటలు ఉంటాయి అవిద్యలో కూడా ఉపసరంత తెలివితేటలు ఉంటాయి పిచ్చివాడికి కూడా ఎత్తించి తెలివితేటలు ఉంటాయి ఓ పిసర్ అంత లాజిక్ ఉంటుంది పిచ్చివాడు లాజిక్ చెప్తే విన్న వాళ్ళకి కోపం వస్తుంది ఎందుకని అసలే పిచ్చివాడు వీళ్ళు లాజిక్ ఎందుకు చెప్తున్నాడు అని వాడికి భగవంతుడు అలా పెట్టాడు మంచిదానికి మనం ఏం చేస్తాం తమో వాడికి ఏం తెలీదు అలాగని అసలే తెలియదు మీరు అనుకోకూడదు ఒక్క పిసర సత్వం ఉంటుంది దాన్ని మలినసత్వం అంటారు కాబట్టి మలిన సత్వ ప్రధాన విద్య దానికి వీడు వశుడై ఉంటాడు ఎప్పుడు కూడా వశమగు వశమొగుటకు వశములో పెట్టుకున్నటకు తేడా ఏముంది ఏముంటుంది తేడా తేడా ఎక్కడి నుంచి వచ్చింది అంటే జ్ఞానమును బట్టి తేడా వచ్చింది శుద్ధ సత్వ ప్రధాన ప్రకృతి ఉపాధి కాగల ఈశ్వరుడు సర్వజ్ఞం ఆయనకి జ్ఞానం ఉంటుంది ఆ సత్వగుణము జ్ఞానానికి అనుకూలం కదా అది వేరే మలిన సత్వ ప్రధాన అవిద్య ఉపాధి కాగల జీవుడు వీడు అవిద్యకు వశంలో ఉంటాడు ఎందుకని వీడికి జ్ఞానం ఉండదు కదా తమ కూడా ఉంటే జ్ఞానం ఉండదు కదా కాబట్టి మన మనము ప్రకృతిని వశము చేసుకునే ఒకే ఒక ఉపాయము జ్ఞానం మనం ప్రకృతికి బానిసయ్యే ఒకే ఒక పరిస్థితి అజ్ఞానం ఓకే అవిద్యా విశక స్వన్య వీడి ఇప్పుడు వీడు అవిద్యకు వశుడై ఉన్నంత వరకు అన్యుడుగానే మిగిలిపోతాడు వీడి వీడి స్వరూపం బ్రహ్మయ్య అయినా కూడా అవిద్యకు వశంలో ఉన్నంత వరకు ఆ బ్రహ్మత్వము కప్పబడిపోయి వీడు అన్యుడుగానే మిగిలిపోతాడు అది మొదటి వాక్యం తద్వైచిత్ర్యాత్ ఆ అవిద్య పలు రకములుగా నుండుట వలన మీకు అర్థం కాలేదా పదం తదంటే అవిద్య వైచిత్ర్యము అంటే పలు రకములుగా ఉండుతా ఇప్పుడు కూడా వేదాంతంలో కేవలము ఆపోజిట్ వైచిత్ర్యము కేవలము అంటే ఒక్కటి ముద్ద ఇంకా దాంట్లో ఇంకా వెరైటీలు ఇవే ఉండవు ఆ వైచిత్ర్యము అంటే విచిత్రానికి వచ్చింది విచిత్రస్య భావ వైచిత్ర్యం విచిత్ర అంటే మొసాయిక్ అంటారు ఇంగ్లీష్లో మొసాయిక్ అంటే మీద రకరకాలుగా ఉంటుంది మొసాయిక్ ఫ్లోరింగ్ అని ఫ్లోరింగ్లో మొసాయిక్ అంటే ఏమిటి రకరకాలుగా ఉంటుంది అదేమి ఒక స్థిరంగా ఏమి ఉండదు అలా మారిపోతూ ఉంటుంది తెలియడో స్కోప్ ఇంకది కూడా అంట ఇంగ్లీష్లో తెలుగులో చెప్పాలంటే పలు రకములు ఏమంటే అవిద్య అవిద్య ఎన్ని రకాలంటే ఏం చెప్తారు విద్య ఒక్క రకంగా ఉంటుంది తప్ప అవిద్య ఎన్ని రకాలుగా ఉంటుందంటే ఏం చెప్తారు మామూలుగా మ్యాథమెటిక్స్లో పెరిమిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అని ఒక చాప్టర్ వస్తుంది అంటూ పెర్మిటేషన్స్లో ప్రశ్న కాంబినేషన్ లాక్ అది నాలుగు నెంబర్స్ కాంబినేషన్ లాక్ దాన్ని ఇన్ హౌ మెనీ వేస్ వన్ కెన్ మేక్ ఏ మిస్టేక్ అని ప్రశ్న అర్థమైందండి ప్రశ్న ప్రశ్న అలాగే ఉంటుంది ఇన్ హౌ మెనీ వేస్ వన్ కెన్ మేక్ ది రైట్ ఛాయిస్ అని ప్రశ్న ఎందుకని ఓన్లీ వన్ వే రైట్ సైజ్ ఓన్లీ వన్ వే దానికి బోర్డు అంత క్యాలకులేషన్స్ ఉంటాయి పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ వేసి ఏదో ఫోర్ పీ త్రీ అని ఇదని ఏదో క్యాల్కులేషన్స్ వేసి ఉణకారం చేసి రెండు వందల యాభై ఐదు తప్పు చేయడానికి అవకాశం ఉన్నది రెండు వందల యాభై ఐదు అది రైట్ వే సో ఆ విధంగా సత్వగుణ ప్రధానమైనటువంటి మాయాశక్తి దానిని ఉపాధిగా చేసుకున్న ఈశ్వరుడు ఏకరూపుడుగా ఉంటాడు ఈశ్వరుడు ఒక్కడే దాంట్లో ఇంకా వైచిత్ర్యమే ఉండదు ఒక్కటి ఏకరూపంగానే ఉంటుంది కాబట్టి ఈశ్వరుడు ఒక్కడే ఉంటాడు రెండు ముగ్గురు నాలుగు ఐదు ఆరు ఈశ్వరులు ఉండరు ఇది పురాణం యొక్క సమస్య ఈ అనేక ఈశ్వరులు అన్నది పురాణ సమస్య సో అది కొంచెం చిత్రంగా అనిపిస్తుంది వేదంలో ఒక సెంట్రల్ ఫిగర్ ఆఫ్ ఈశ్వరాన్ని వాళ్ళు స్వీకరించలేదు యూ హెవ్ నాట్ యాక్సెప్ట్ వేదనలో వాళ్ళు పేగనిజం అగ్ని వరువుడు ఇంద్రుడు ఈ దేవతలే తప్ప దేవతా బహుత్వమే తప్ప ఒక సెంట్రలైజ్డ్ ఈశ్వర అనే వాళ్ళకి లేదు వాళ్ళు పెట్టుకోలేదు అది అలాగే ఇప్పుడు కుమారుల భట్టు శబరస్వామి వాళ్ళ భాష్యాలు వాళ్ళ వార్తకము ఇవన్నీ చదివి జీవిని సూత్రాలు చూస్తే ఈశ్వరుణ్ణి వాళ్ళు అంగీకరించారు వాళ్ళకి ఈశ్వరుడు లేడు అది అనీశ్వరు అంటే సో ఒక సెంట్రలైజ్డ్ ఈశ్వర అంటూ ఎవడో ఉండడు దానికి వాళ్ళ హేతు ఏం చెప్పారంటే నేను మా నాన్నగారిని అడిగాను ఎందుకని ఇలాగా వీళ్ళు ఇలా ఎన్నుకున్నారు అవును రా సెంట్రలైజ్ ఈశ్వరాని ఒక సెంట్రలైజ్డ్ ఈశ్వరుడిని పెట్టారనుకోండి ఆ ఈశ్వరుడికి వెంకటేశ్వర స్వామినో లేకపోతే మరో స్వామినో పేరు పెట్టి భజన చేసుకుని కూర్చుంటాడు తప్ప కర్మ చేయండి అది చెప్పారు కరెక్టే కదా అయ్యప్పలో వెంకటేశ్వర స్వామిలో ఏదో పేరు పెడితే వీడు ఆ భజన చేస్తానంటాడు తప్ప వేద విహిత కర్మానుష్ఠానాన్ని చేయడు కాబట్టి వీడు చేయాల్సింది భజన చేస్తూ కూర్చోవడం కాదు వాళ్ళు మీమాంసకుల యొక్క సిద్ధాంతం అది భక్తిని అంగీకరించడం దెసెడ్ భక్తి కలిసింది వే ఆఫ్ కర్మానుష్ఠానం మీరు ఎప్పుడైనా భక్తి గలవాడు చూడండి వాడు కర్మ చేయడు మీరు గమనించగలిదో భక్తి గలవాడు కర్మ చేయడు భక్తిలో మునిగిపోతూ ఉంటాడు అది వాళ్ళు ఒప్పుకోలేదు అందుచేత వాళ్ళు ఏమన్నారంటే ఇప్పుడు ఈ సెంట్రలైజ్డ్ ఈశ్వర అంటే వీడు భక్తిని మొదలు పెడతాడు వద్దు అని వాళ్ళు కర్మకే కట్టుబడి నా దేవతా బహుత్వాన్ని వాళ్ళు స్వీకరించినారు ఆ తర్వాత ఉపనిషత్తులు వచ్చి ఏకేశ్వర ఉపనిషత్తులు ప్రతిపాదిస్తూ వచ్చింది ఉపనిషత్తుల్లో కొంత సంస్కరణ కనపడుతుంది కర్మకారులకే ఉపనిషత్ సంస్కరణ కనపడుతుంది అది కొంచెం ఉపనిషత్తుల్లో బాగా బాధపడుతుంది ఇక వ్యవస్థ అనేది ఆ తర్వాత వచ్చిన పురాణములు ఇటు బహుత్వము కాదు అటు ఏకత్వము కాదు అన్నట్టుగా సో ఏదో వెరీ వెరీ ప్రావర్ దే డూ బోత్ థింగ్స్ ఓసారి ఏకత్వం ఉంటారు ఓసారి బహుత్వం ఉంటారు రకరకాలుగా ఈ పౌరాణికులు ఉన్నారే యూ కెనాట్ యూ కెనాట్ ఆర్గ్యూ విద్య యూ కెనాట్ టాక్ యూ కె ఈవెన్ టాక్ విద్య ఎందుకంటే వాళ్ళకి మేము మహావిద్వాంసులు అనేటువంటి ఒక పెద్ద అభిమానంతో ఉంటారు ఇంకా మీరే మాట్లాడతారు వాళ్ళతో సో ఈ వెరీ డిఫికల్ట్ టు టాక్ విత్ దమ్ వీ షుడ్ నాట్ ఈవెన్ అటెంప్ట్ టు టాక్ విత్ దమ్ ఎందుకంటే మాకు అన్నీ తెలుసుననేటువంటి ఒక అభిప్రాయంలో ఉంటారు సో ఎనీవే ఈ కథంత మామూలే సో ఈశ్వరునియందు అనేకత్వము వైచిత్ర్యము అనేవి వేదాంతులకు అంగీతారం కాదు ఈశ్వర ఏకహ కేవల కూడా కేవలహ అనే మాట కేవలహాకి హిందీ అకేలా వాను కాను పక్క ఇటువంటి చిక్కితే ఉంటుందండి కేవలహా దుకమ్స్ అకేలా అకేలా అంటే తెలుసు కదా దట్ ఈజ్ కేవలహ సో ఈశ్వర వెరాజ్ అజ్ఞానములో మీకు వెరైటీ అజ్ఞానం ఎన్ని రకాలుగా ఉంటుందండి ఏం చెప్పారు అజ్ఞానం ఎన్ని రకాలుగా ఉంటుంది జ్ఞానం ఏకరూపంగా ఉంటుంది అజ్ఞానం ఆబ్ ఎన్ని రకాలుగానైనా ఉంటుంది అజ్ఞానం అచేతనే జీవులు అనేకులు ఎవడు అజ్ఞానం వాడిది ఒక అజ్ఞానాన్ని పోలే అజ్ఞానం ఇంకో వాడుకూడదు ఇప్పుడు పిత్యాసుపత్రిలోకి వెళ్ళారనుకోండి పూజ స్వామిజీ ఇలాంటివి బాగా చెప్తూ ఉంటుంది పిచ్చాసుపత్రిలోకి వెళ్తే ఒకడు ఉపన్యాసం చెప్తున్నాడు ఆయన ఆయన చెప్తాను నాకు బుక్స్ లేవు ఒకడు ఉపన్యాసం చెప్తున్నాడు ఏమని ఈ జగత్తునంతని నే నేనే నా స్వరూపం నుండి సృష్టించినాను అంటే ఎవడో ఒకడు చెప్తున్నాడు పచ్చసుపత్రులు కూడా ఇలాంటి భాష మాట్లాడే వాళ్ళు ఉంటారు అంటే ఈ లోపల సౌండ్ వినపడుతుంది నువ్వు కాదు నేను అనే సౌండ్ వినపడుతుంది ఎక్కడి నుంచి వచ్చిందా ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడా ఉండదు అప్పుడు మళ్ళీ వినబడిందా నువ్వు కాదు నేను ఇంకెప్పుడు అలా మాట్లాడదు అని కోపడితో మళ్ళీ సౌండ్ వస్తే అది పై నుంచి వచ్చింది అంటే అక్కడ చెట్టు ఉంది ఆ చెట్టు కోమపై ఎక్కేశాడు ఒక అతను ఆ కోమ మీద కూర్చొని ఉన్నాడు అతను అతను విన్నాడు ఈ ఉపన్యాసం విని అతను చెప్తున్నాడు అదే నువ్వు కాదు రాయి జగత్తును సృష్టించింది నేను రా అని అతను చెప్తున్నాడు కాబట్టి పిచ్చాసుపత్రిలో పిచ్చి రకరకాలుగా ఉంటుంది ఒక రకంగా ఉంటుంది అని చెప్పడానికి వీల్లేదు అలాగే ఈ సంసారము ఇది ఒక పిచ్చాసుపత్రి ఇది ఈ రెండు రకాలుగా పోల్చారు ఒకటి పిచ్చాసుపత్రి దీంట్లో ఉన్నవాళ్ళందరూ పిచ్చి వాళ్ళారు ఏం పిచ్చి వీళ్ళకి ఒకటికి డబ్బు పిచ్చి ఇంకొకటికి భోగములు పిచ్చి ఇంకొకటికి కర్మ పిచ్చి ఇంకొకటికి ఉపాసనలు పిచ్చి తత్వాన్ని తెలుసుకోవడం తప్ప అన్ని రకాల పిచ్చులు విడుకుంటాయి ధర్మ సందేహాల ప్రశ్న ఉన్నాయి ధర్మ సందేహాల ప్రశ్న నా జీవన నేను ఎక్కడికో వ్యక్టరీ చదితే నా జీవన పడింది ఏమంటే భైరవులు ఒక్కడా ఎంత ఎంతమంది లేక అనేకమా అని ప్రశ్న ఇప్పుడు భైరవులు ఏదో తెలుసుకోవడానికి అదీత ప్రశ్న ఆ ప్రశ్న వేసిన వాడిని ముట్టిగా వేసి అసలు నీకేమర్థమైందిరా భైరవులు అని అడగద్దు అసలు ఆ ప్రశ్న వేసేందుకు కూడా ఒక పూర్వరంగా ఉండాలి కదా ఏమిటి భైరవులు ఎంతమంది అంటే ఈయన శాస్త్రి గారు వెంటనే దిగుసుకుపోయి అష్టభైరవులండి అని ఎనమండూరు భైరవులు కాలభైరవుడు వీరభైరవుడు అంటూ పేర్లతో సహా అయిన చెప్పుకొస్తున్నారు సో కాబట్టి ఈ అదోరకం పిచ్చి ఎవడి పిచ్చి వాడికి ఆనందం లోకం ఇది పిచ్చేసుపత్రి ఈ లోకం ఒకడు డబ్బు పిచ్చిలో పడిపోతావు ఉంటాడు మీకు ఈ లోకం గురించి ఒక నిఖార్సైన మాట ఒకటి చెప్తా ఈ లోకములో ఏది నిత్యము కాదు దృశ్యము ఏది కూడా నిత్యము కాదు మీరు చూసుకోండి కనపడే సర్వము అదృశ్యములోనికి అంత అంతర్ధానం అయిపోతూ ఉంటుంది కనపడే కనపడేది దృశ్యం కదా సర్వము కూడా అదృశ్యంలోకి అంతర్ధానం అయిపోతూ ఉంటుంది కనపడేది ఏది కూడా ఉన్నది మీరు అనుకునే లోపల అది లేకుండా అయిపోతూ ఉంటుంది ఉన్నది ఉన్నది అనుకున్నది లేకుండా అయిపోవడము ఈ జగత్తు యొక్క ధర్మము ఈ సంసారం యొక్క ధర్మము సుఖం అనుకుంటుంటే ఆ సుఖము ఉండదు దుఃఖం అనుకుంటుంటే ఆ దుఃఖము ఉండదు కాబట్టి మీరు తత్వాన్ని ఆత్మతత్వాన్ని ఈశ్వరుణ్ణి తర్వాత తెలుసుకుంది కానీ ముందు ఈ సంసారాన్ని గురించి ఒక ఖచ్చితమైన సందేహము లేని నిశ్చి నిశ్చయ జ్ఞానాన్ని మీరు అభ్యాసం చేసి దాన్ని దృఢం చేసుకోవాలి ఏమిటంటే ఇది అనిత్యము అసత్యము నశ్వరము అలా మనం చూస్తూ ఉండగానే కనబడుతూ ఉండగానే అదృశ్యంలోకి అంతర్ధానం అయిపోతుంది అదృశ్యంలో కలిసిపోతుంది హై హై ఉంది ఉంది అని అనుకున్న ప్రతీదీ కూడా లేదు అనే స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటుంది ఉంది ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడంటే లేదండి ఉంది ఉంది ఉందంటే లేదు అనే స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి ఈ జగత్తు నశ్వరము అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి అది సత్యం అయితే లోకంలో అనేక రకములైన పిచ్చిలు ఉంటాయి అజ్ఞానము అనేక రకాలు అంచేతనే జీవులు కూడా అనేకులు తద్వైచిత్ర్యాత్ అనే కథ సా అవిద్య కారణశరీరం కారణశరీరము ఇప్పుడు మనిషి వేసుకునే డ్రెస్సు కూడా శీతకాలంలో ఎలాంటి డ్రెస్ వేస్తాడు బనీలు వేసుకుంటాడు దానిపైన షర్త్ వేసుకుని పైన స్వెటర్ వేసుకుంటాడు స్వెటరో కోటో ఇలా వేసుకుంటాడు మూడు లేయర్స్ పెట్టుకుంటాడు చలికి మంచిగా కాపాడేది అలాగే జీవుడికి కూడా వీడు అవిద్య అనేటువంటి కోటు కప్పుకుని ఉంటాడు జీవుడికి జీవుడికి ఉన్న కవర్ ఏమిటి అవిద్య అజ్ఞానమే వీడి కవరు ఈ ఈ అవిద్యలో సో అంటే మూడు లేయర్స్ ఉన్నాయి వీడికి వాటిని శరీరము వర్ణిస్తారు ఆ మూడు లేయర్స్ని శరీరము అని వర్ణిస్తారు దాంట్లో ఒక లేయర్ మరొక లేయర్కి అది హేతు అవుతూ ఉంటుంది కారణకార్యభావం ఉంటుంది కాబట్టి అన్నిటికీ కారణము ఈ అవిద్య వీడికి ఉండే సంసార బంధమునంతకీ కూడా మూల కారణము అవిద్య కాబట్టి ఈ అవిద్యయే వీడి శరీరము ఇప్పుడు మీకు నేను చెప్తా చూడండి దెయ్యం పట్టిన యొక్క దెయ్యం పట్టిన యొక్క ప్రవృత్తి అంతా కూడా దేనిచేతను నిర్వహించబడుతూ ఉంటుంది వాడు మాట్లాడే మాట చేసే పని సర్వము కూడా దేనిచే నిర్వహింపబడుతూ ఉంటుంది ఆ దెయ్యముచే నిర్వహింపబడుతూ ఉంటుంది అంతే కదా దెయ్యం పట్టినవాడు అంటే అలా ఉంది ఒక ఒక ఎక్స్ప్రెషన్ ఉంది అందుకోసం నేను దృష్టాంతంగా చెప్పాను భూతావేశం గలవాడని అలా చెప్తారు భూతావేశము గ్రహావేశము గ్రహం అంటే దయ్యం అర్థం పట్టుకునేది గృహ గృహాతి గ్రహ పట్టుకునేది సో కాబట్టి దెయ్యం పట్టిన వాడి యొక్క ప్రవృత్తి అంతా కూడా ఆ దెయ్యము చేతనే నిర్ధారింపబడుతూ ఉంటుంది కదండి అలాగే అజ్ఞాని యొక్క ప్రవృత్తి అంతా కూడా దేని చేత నిర్ధారింపబడుతుంది అజ్ఞానము చేత నిర్ధారింపబడుతుంది కాబట్టి వాడి తలపుకి తలపులు వాడి తలపులకి మూలంలో ఏముంటుంది అజ్ఞానం ఉంటుంది వాడు పలుకులకు మూలంలో ఏ ఉంటుంది అజ్ఞానం వాడి చేష్టలకు మూలంలో ఏ ఉంటుంది అజ్ఞానం వాడు బతుకంతా అజ్ఞానం నుంచే ప్రేరితమై నడుస్తూ కాబట్టి వాడి శరీరములు వాడికి మూడు శరీరాలు ఉన్నాయి వీటన్నింటిలోకి మూలకారణమైన శరీరము అజ్ఞానం దాన్ని శరీరంగా వర్ణించాడు శరీరము అంటే కేవలము స్థూల శరీరమే కాదు సూక్ష్మ శరీరం ఉంటుంది ఈ సూక్ష్మ స్థూల శరీరములకు ఆది ఎందుండే కారణ శరీరం ఉంటుంది ఉంటాయి అవి ఉంటాయి సో ఆ కారణ నెక్లెస్కి నెక్లెస్ యొక్క రూపము స్థూల రూపము దానికి మూలమునందు సూక్ష్మమైన డిజైన్ అనేది ఒకటి ఉంటుంది అయితే ఇంకా మూలము నందు బంగారం అనేది ఒకటి ఉంటుంది మంచి దృష్టాంతం కాదు ఏదో దృష్టాంతం చెప్పారు సో ఆ విధంగా బంగారాన్ని ఆత్మకు దృష్టాంతంగా చెప్పుకుంటూ ఉంటాం నేను అజ్ఞానానికి దృష్టాంతంగా చెప్పాను లీవిటేలా ఉంటాను ఇంకేదైనా దృష్టాంతం చూసుకోవచ్చు కాబట్టి భూతావేశం భూతావేశం వాడి యొక్క తలపులు చేష్టలు పలుకులు చేష్టలు మూడు ఆ భూతావేశ భూతం వస్తాయి అజ్ఞానం అనే దెయ్యం పట్టి జనులు ఈ సంసారంలో పిచ్చి వాళ్ళ వలె ప్రవర్తిస్తూ ఉంటారు అదొకటి తర్వాత ఈ సంసారాన్ని శ్మశానము అని శ్మశానం శ్మశానంలో ఏముంటాయి భూతాలు ఉంటాయి వీళ్ళందరికీ భూతాలి వేరుగా సర్వాళి భూతాలి సస్వాదేవ సముత్పద్యంతే సో ఎవాది భూతాది జాయంతే ఈ ఎవ ఏ పరమాత్ములుని భూతములు భూతములు అంటే ఒక అర్థం ప్రాణము అని భవంతీత భూతాలు ఇంకో అర్థం ఏమిటి భూతాలు భూతాలు ప్రేతాలు విశాచాలు అంటే ఈ సంసారమే ఒక శ్మశానము ఇక్కడున్న వాళ్ళందరూ భూతాలే మూగభూతాలు ఆడభూతాలు సో మూగభూతాలు ఆడభూతాలు కలిసి కాపరాలు చేసినప్పుడు పిల్ల పిల్లభూతాలు ఈ భూత సంసారం ఇవద్దా కూడా పెద్ద సంసారం మరి శ్మశానంలో భూతాలు ఉంటాయి శ్మశానంలో ఇంకా వాళ్ళు ఉంటారు రుద్రులు ఉంటారు పరమేశ్వరుడు ఉంటాడు కాబట్టి ఈ శ్మశానం వంటి ఈ సంసారానికి అంతకీ ఆది పురుషుడు పరమేశ్వరుడు దీన్ని కాపలా కాస్తూ ఉంటాడు ఈ జీవులందరూ కూడా భూతాలు కాబట్టి ఇది ఒక కల్పన కనుక ఈ అజ్ఞానులైన జీవుల గురించి వర్ణిస్తే పోయి ఉంటుంది ఎంతకంటే అందమైన వర్ణన ఎక్కడి నుంచి వస్తుంది అజ్ఞానంలో ఇంకా అందమే ఉంటుంది సో అజ్ఞానానికి కూడా అందం వస్తే ఇంకా అజ్ఞానం పోనేపోదు కనుక ఈ అజ్ఞానమునకు కారణ శరీరము అని పేరు పెట్టుకుంట ఎంతయూ యుక్తియుక్తముగా ఉన్నది అంగీకరిస్తారా దాన్ని కారణ శరీరం అనే పేరు పెడదామా పెట్టారు అలాగా అయితే ఈ అజ్ఞానము కూడా నాది అని మీరు పట్టుకుంటాడు ఇప్పుడు మీరు నిద్రలేస్తారు నిద్రలేసినప్పుడు మీకు అభిమానం ఉంటుంది ఏమైనా అభిమానం ఉంటుంది నేను ఏమీ తెలియకుండా దొంగవలే నిద్రించినాను అనే అభిమానం ఉంటుంది ఉంటుందా ఉంటుందా చెప్పండి ఉంటుంది అబ్బా వీడు మొళ్ళు విరుచుకుని ఆవలిస్తో ఏమీ తెలియకుండా దొంగలా పడుకునిద్రపోయానో అంటాడు ఆ ఏమీ తెలియకపోవడము వాడికి ఎంత అభిమానమో చూడండి దాన్నే అభిమానము అంటారు దొంగవలే పడుకుని అనే ఆ శరీరము ఆ ఫిజికల్ బాడీ ఎంత అభిమానం ఉండదు చూడండి అదంతా కూడా అజ్ఞానం నుంచే వచ్చింది ఈ విధంగా ఈ అజ్ఞానము నేను నాది అని ఎవడైతే అభిమానమును కలిగి ఉంటాడో నిద్ర నిద్రలో ఉంది కదా అజ్ఞానం ఆ అభిమానమును కలిగి ఉన్నవాడే వాడికే ప్రాజ్ఞ ఈ ప్రాజ్ఞ అనే పదము చాలా చిత్రమైన పదం ప్ర ప్రకృష్టం జానాతి అంటే చాలా బాగా తెలుసుకుంటున్నాడు అనే అర్థంలో ఆ ప్రాకి దీర్ఘం వచ్చి ప్రాజ్ఞ అవుతుంది అంటే ప్రాజ్ఞ అంటే అర్థం ఏమిటనమాట బాగా తెలుసుకున్నవాడు అని ఒక అర్థం ఆయన మహాప్రాజ్ఞుడండి ఆయన అని ప్రయోగం ఉంటుంది ఇంకా ఇంకో అర్థం ఏంటో తెలుసునండి ప్ర అజ్ఞ మహా అజ్ఞాని అని ఇంకో అర్థం కాబట్టి ఈ ప్రాజ్ఞ అనే పదము చాలా చిత్రమైన పదం ఇక్కడ మహా అజ్ఞాని అని అర్థం ఎందుకని తత్ర తత్ర ఆ జ్ఞానమునందు అజ్ఞానము విషయమై అంటే విషయ సప్తమి అభిమానం దేనివే ఒక విషయం గురించి అభిమానం ఉంటుంది కనుక దాన్ని విషయమై అని చెప్తారు సప్తమే విభక్తికి విషయసప్తమి అని పేరు అభిమానవాన్ అభిమానము గలవాడు అనగా ఇది నేను ఇది నాది అనే తాత్మ్యము గలవాడు అభిమానానికి అర్థం చెప్పాలి కదా అభిమానం అంటే ఏమిటి కొంతమంది అభిమానాన్ని స్వాభిమానమని దురభిమానమని ఇంకో సెన్స్ లో పడతారు కానీ ఆ సెన్స్ అది కాదు ఇక్కడ సెన్స్ నాది నేను దానికి అభిమానము సో ఈ అజ్ఞానము ఎడలా అజ్ఞానము విషయమై ఇది నాది ఎవర్రా ఏమీ తెలియకుండా ఇక్కడ ఎవరు పడుకున్నారా నేను పడుకున్నాను అంటే మరి అజ్ఞానంలోని అభిమానం ఉన్నవాడే కదా జాగ్రత్త వ్యవస్థలో కూడా వేదాంతం చదువుతూ ఉంటాడు ఎన్నేళ్ళు వేదాంతం చదివినా నాకు ఆత్మజ్ఞానం లేదు అని అంటున్నాడా లేదా ఇప్పుడు చెప్పండి అజ్ఞానం ఉంది అభిమానం ఉందంటారా లేదంటారా తర్వాత ఏమో నీవు ఆత్మస్వరూపుడు పోయని నేను అంటా ఎప్పుడో అలాంటి సందర్భం వచ్చినప్పుడు ఏదో ఏదో చెప్తో అదే అలా అనుకోకాయా ఈ శత్రుమిత్ర భావం ఇదే ఒక్కర్లేదు మనందరం కూడా ఒకే ఆత్మస్వరూపులము అని నేను అనగానే అతను అంటాడు అయ్యా మీరంటే మహాత్ములు తెలుసుకున్నవారు మేము అజ్ఞానులం కదండి అంటాడు అంటే నేను అన్నాను వదిలితస్ అది నాటం కూడా ఆశీర్వచన రూపంగా వచ్చిన వాదనలు అలా తిరస్కరించకూడదురా అలా పెద్దలే వాళ్ళ నీవు అని ఆత్మస్వరూపుడు అని నేను అంటుంటే అలాగా నేను ఆత్మస్వరూపుడన అని అని వివేచన చేసుకోవాల్సింది పోయి మేము అజ్ఞానులు కదండి అంటాడు మీరు బాగా చదువుకున్నా పోయి నువ్వు నాకు నువ్వు అంటే నాకు చాలా ఇష్టం ఉంటే అబ్బే నేను అజ్ఞాని ఉంది ఇది వినయం సో అతి వినయం కాబట్టి ఇది ఈ రకమైన అజ్ఞానాభిమానము మీరు పెద్దల్లో పెద్ద పెద్దల్లో కాదు అయ్యా మీరు ఉపనిషత్తులకి ఏదో ఉపనిషత్తులు అధ్యయనం చేశారు మీరు మంచి వివేక సంపన్నులు అంటే అబ్బే మేమే మాకు వివేకమే ఉందండి మేము అజ్ఞానంలో ఉండే అంటాడు పెద్ద ఆయన నేను అన్నమాట నా ముఖం మీదనే పడేస్తే అంటే దాన్ని మీకు అంటే ఏమిటి భయం ఏమిటి అజ్ఞానం అంటే పట్టుకుంటే మన ఇల్లు వాకిలి పెళ్ళం బిడ్డ ఇవన్నీ మిగులు ఉంటాయి ఏ అజ్ఞానం లేదనేసేస్తే ఇవన్నీ ఏమైపోతాయో అని భయం సో దెట్ ఈజ్ ఎ పిక్యూలియర్ కంఫర్ట్ ఇన్ ఇగ్నర్ పిక్యూలియర్ అటాచ్మెంట్ టు ఇగ్నరెన్స్ అది అజ్ఞానం ఉంది అభిమానం ఉంటుంది ఇగ్నరెన్స్కి అటాచ్మెంట్ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు సపోజ్ నేను జ్ఞా నేను ఇగ్నోరెన్స్ కాదు ఐఎమ్ నాట్ ఇగ్నరెంట్ అని మీరు అనుకున్నారనుకోండి అప్పుడు దెన్ యూ ఆర్ నాట్ ఎ పర్సన్ యూ డు నాట్ ఓన్ ఎనీథింగ్ అప్పుడు యూఆర్ నాట్ వాట్ యూ ఇమాజిన్ యువర్ సెల్ఫ్ టు బి సో మనీ ఇష్యూస్ వస్తాయి అంటే అతను ఆ పరిస్థితిని పరిశీలించడానికి కూడా ఒక రకమైన భీతి ఉంటుంది జ్ఞానాద్భేతి అద్వైతాత్ త్రస్యంతో జనాడు మౌన పదాచారి ఇప్పుడు అద్వైతాన్ని ఉంటే భయపడతాడు ఎందుకంటే వైకుంఠానికి వస్తావా అని అడిగాడు ఒక విష్ణువు భక్తుల్ని వైకుంఠానికి వస్తావా అని అడిగాడు అన్నాడు వైకుంఠానికి నా భార్య కూడా రావచ్చు నా అని ఇంకా బాతి కలిపితే కొనుమరు అవుతుంది దీని మీద ఇంకా కోరికలేవో ఉన్నాయి మా సర్వెంట్ ఒకడు ఉన్నాడు వాడిని కూడా వైపుధాన్ని మేము తెచ్చుకోవచ్చా అక్కడ ఏదైనా కావాలంటే మాకు పనులు చేసి పెడుతూ ఉంటాడని అడుగుతాడు అంటే భయం అద్వైతం అంటే భయం అద్వైతాత్ త్రస్యతో జనాన్నని ఉంటుంది త్రస్యత ఏదో ఉంది కార్యక కాబట్టి అజ్ఞానమునందు అభిమానం కలిగి ఉంటారు అలా ఉండకూడదు ఎప్పుడు కూడా మనం ఎలాగ ఉండాలంటే నిద్రలేస్తారనుకోండి నిద్రలేసుకొని నిటాతిగా కూర్చొని ఎండ గాలిపీల్చుని అను ఓంకారాన్ని భావన చేస్తూ తన యొక్క దైవత్వాన్ని అనుభవానికి తెచ్చుకోవాలి ఆ దైవస్వరూపాన్ని అనుభవానికి తెచ్చుకోవాలంటే దైవత్వాన్ని అంతేగాని పో నేను ఇప్పుడే నిద్ర లేచాను అనేక వ్యాపారాలు ఉన్నాయి దేవుళ్ళు పూజ చేసుకునే స్నానం తలుచుకునే స్నానం రోజంతా బాగా సాగుతుంది అని అలాగే అది ఇలాంటివే ఈ గట్రా అది మామూలుగా లౌకికులు అలా ఉంటారు అలాగే ఉంటారు కదా నేను ఎప్పుడైనా కదా లక్ష్మీ ఎప్పుడైనా విష్ణు లక్ష్మీదేవికి నమస్కారం విష్ణువుకి నమస్కారం ఈ రోజు పనులన్నీ బాగా అవ్వాలి అంతే కదా అలాగే సంసారం లాగా అది అక్కడ సంసారం చేసి నిద్ర చేస్తారు వేదాంతం రోజుకునే వాళ్ళు ఎలా నిద్ర లేవాలి ఈ సంసారం ఎక్కడికి పోతుంది ఉంటుంది దానికి కావాల్సింది చే పనులు కూడా చేయాల్సింది చేస్తూనే ఉంటాం కానీ నిద్ర వెంటనే మటుకు తన సంసారిత్వాన్ని అలాగే దృఢం చేసుకుంటూ నిద్ర లేకూడదు దైవత్వాన్ని అనుభవాలు తెచ్చుకుంటూ దాన్ని ఫీల్ అవుతూ ఇప్పుడు నేను చెప్తున్నానండి ఇప్పుడు ఈ క్షణం ఇక్కడ మీరు కూర్చుని కళ్ళు మూసుకునే ఎలర్ట్గా అంటే అవేర్ఫుల్గా ఎలట్టుగా సావధానులై ఐ ఆమ్ ఆల్ ఎగ్జిస్టెన్స్ ఈ సర్వము నేనే నేను ఆత్మస్వరూపుడను దైవత్వము నా స్వరూపము అని మీరు అనుకుంటే ఇప్పుడు మీరు అనుకుంటే ఇప్పుడు యు ఆర్ దాట్ ఇప్పటికిప్పుడు ఆ దృష్టిలో మనం అడుగులు వేయాలి తప్ప అజ్ఞానాభిమానం పెట్టుకోకూడదు కేంద్ర వ్యవస్థలో అజ్ఞానాభిమానం నేను అజ్ఞానం ఏమీ చదువుకోనివాడు వేదాంతం ఒక ముక్క కూడా విననివాడు మహాహంకారంతో ఓ పద్యం అల్లి ఓ ఆశువుగా ఓ పద్యం చెప్పి లేకపోతే ఓ చేసి లేకపోతే ఓ చిన్న పుస్తకంలో ఆటగలలో తేటగీతో ఏదో పెట్టి ఓ పుస్తకం రాసి నా అంత విద్వాంసులు లేడు అని చెప్పేసి ఎంతో అహంకరిస్తున్న రోజుల్లో ఆత్మస్వరూపం గురించి చక్కని అవగాహన కలిగిన వాడు నేను అజ్ఞానిని నేను అజ్ఞానిని అని శోభయం ఉన్నది కాబట్టి నా మనమేమంటే అజ్ఞానాభిమానం ఉండరాదు ఎదురావస్థలో ఉండేది ఉంటుంది జాగ్రత్త అవస్థలో అజ్ఞానాభిమానాన్ని కొనసాగించరాదు ఒకవేళ కొనసాగిస్తే ఆ అజ్ఞానము ఎడవ అజ్ఞానము విషయమై కారణ శరీరం అది దాని విషయమై అభిమానము గలవాడికి ప్రాజ్ఞ అని పేరు ఒక మంచి శ్లోకం ఇంకొకసారి అర్థం చెప్దాం తూ కానైతే అవిద్యావశగా అవిద్యకు వశమై ఉండువాడు అన్య జీవుడు తద్వైచిత్ర్యాత్ ఆ అవిద్య పలు రకములుగా ఉండుత వలన అనేకథ అనేక రకములుగా ఉన్నాడు ఎవరు ఆ జీవుడే అజీవుడే అనేకమై ఉన్నాడు సా ఆ విద్య కారణశరీరం సార్ ఆ జీవునకు కారణశరీరము అగును త ఆ విద్య విషయమై అభిమానవాన్ అభిమానము గల జీవుడు ప్రాజ్ఞ ప్రాజ్ఞుడనబడును ఇక్కడ ప్రాజ్ఞ అంటే అర్థం ఏంటి ప్ర అజ్ఞ అనర్థం ప్ర అజ్ఞ అది అంటే ప్రకృష్టమైన జ్ఞ అనర్థం ఆ సందర్భం వేరు ఇక్కడ విద్యలో ఉన్నాం కదా ఆ గురించి మాట్లాడుతున్నాం కనుక వీడు అజ్ఞ ఏవా ఓకే సో ప్రస్తుతానికి అలా తీసుకోండి సో మంచిది నేను పనిచేశాను ఇక్కడ టీకాకారుడు టీకా గురువు నామ గురువు ఎస్ఎస్ ప్రజ్ఞ ప్రజ్ఞ ఏమ ప్రాజ్ఞ ఏతన్ నామార్త్యర్థ ఈ ప్రాజ్ఞ అని పదానికి మరో అర్థం చెప్తాం మరో అర్థం ఏంటంటే ఇప్పుడు ప్రాజ్ఞానే పదానికి రెండు అర్థాలు ఉన్నాయని చెప్పాను కదా ఇప్పుడు రెండు ఒక అర్థంలో ఇంతదాకా చెప్పుకొచ్చాం రెండు అర్థాన్ని కూడా ఇప్పుడే సెటిల్ చేసేసుకున్నాం ఇప్పుడు సరే వీడు ప్రకృష్టమైన అజ్ఞుడు అదలాంటి పెట్టండి అది తెలుస్తూనే ఉంది ఇప్పుడు మర్రి చెట్టు ఉందనుకోండి మర్రి చెట్టులో ఎంతో వైవిధ్యం ఉంటుంది వెరైటీ ఉంటుంది మనం చూసాం ఈ దృష్టాంతం ఈ మొత్తం ఇంతటి వెరైటీ మర్రి చెట్టు యొక్క ఇంత వెరైటీ కూడా ఎక్కడి నుంచి వచ్చింది ఆ నుంచి వచ్చింది అంటే గింజ నుంచి వచ్చిందంటే మళ్ళీ గింజ పైన పెంకు నుంచి రాలేదు గింజ లోపల గుజ్జు ఇప్పుడు ఆ గుజ్జులో నుంచి వచ్చిందంటే ఆ గుజ్జులో ఉండే డిఎన్ఏ కోడ్ నుంచి వచ్చింది అంటే గింజ లోపల ఒక కోడ్ ఉంటుంది దాన్ని బీజము అంట బీజస్యాంతరివాంకురో జగజం దాని నిర్వికల్పం అని దాన్ని బీజము అంటే బీజావస్థయలు ఈ తేడాలు మీకేం కనపడదు ఇప్పుడు బ్రేళ్ళు కాండము శాఖలు ఉపశాఖలు పత్రములు పుష్పములు ఫలములు ఇత్యాది భేదము ఏది కూడా మీకు బీజావస్థయంలో కనపడదు కానీ బీజావస్థయందే ఈ భేదజాతమునంతకు కావలసినటువంటి కోడ్ మూలము మూల కారణము బీజమునందేగలము ఓకే ఇప్పుడు మీరు తెల్లవారులేస్తే మీరు ఎన్నెన్నెన్ని విషయాలను తెలుసుకుంటున్నారు లెక్కలేనన్ని విషయాలను తెలుసుకుంటున్నారు ఈ తెలు ఈ తెలివితేటలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి ఆ నిద్రావస్థలో ఉండే బీజం నుంచి వచ్చాయి కాబట్టి నిద్రావస్థలో ఉండే బీజం కలదో అది ఈ సంసారంలో ఉండే విజ్ఞానమునంతకు కూడా అది మూలము ఈ జ్ఞానమంతా కూడా అక్కడి నుంచే వచ్చింది సంసారానికి సంబంధించిన జ్ఞానమంతా కూడా ఆ నిద్రావస్థలో ఉండే మూలము బీజము నుంచే వచ్చింది ఆ బీజమే ప్రాజ్ఞుడు కాబట్టి ఇప్పుడు ప్రాజ్ఞుడికి అర్థమేమని చెప్తాము జాగ్రత్త వస్తూ సర్వమును తెలియుటకు మూలమునందలి ఏ జ్ఞానము గలదో ఆ జ్ఞానము ప్రాజ్ఞుడు ఏమిటండి ప్రజ్ఞుడు అనాలి కదా ప్రకృష్టం జానాతి ఇది ప్రజ్ఞ ప్రజ్ఞవ ప్రాజ్ఞ ప్రజ్ఞుడే ప్రహ అదేటది అన్ను ఆ స్వార్థే అన్నుప్రచయం వచ్చింది ఇప్పుడు యోగ అశాస్తి ఇది యోగ అంటారు యోగ అశాస్తి ఇది యోగ అది స్వార్థే అన్ను కాదు ఇది స్వార్థే అన్ను ప్రజ్ఞ ఏవ ప్రాజ్ఞ ఎప్పుడైతే అన్నప్రత్యయం చేస్తారో ఆది వృద్ధి వచ్చేస్తుంది ఆ ప్రాకాస్త ఆ దీర్ఘం అవుతుంది కాబట్టి ప్రజ్ఞ ఏవ ప్రాజ్ఞ కాబట్టి ప్రాజ్ఞ శుద్ధానికి ఎలా చెప్పామో చూడండి వాడు శుద్ధ అజ్ఞానమైన అర్థమో చెప్పాము అయితే జాగ్రత్త అవస్థలోకి వచ్చాక తెలుసుకోవడానికి కావలసినటువంటి తెలివితేటల బీజమంతా కూడా ఆ నిద్రావస్థే ఉన్నది కనుక నిద్రావస్థలో అజ్ఞానము బాగా నిబిడంగా ఉంటుంది కనుక ఆ అవస్థకు కూడా ప్రజ్ఞహాన్యతం ఆ ప్రాజ్ఞహాన్తం అంటే అర్థం ఏంటో తెలుసు అండి మీకు దాని సారం ఏంటో చెప్తా ఇక్కడ టీకాకారుణ కూడా బాగా రాశాడు ఒకడు ఉన్నాడండి వాడికి ఆత్మస్వరూపము గురించి ఏమీ తెలియని అజ్ఞాని మండే ఏమీ తెలియని పరమమూర్ఖుడు కానీ వాడి ఆత్మ కూడా పరమమూర్ఖుని యొక్క ఆత్మ కూడా శుద్ధ చైతన్యమే అంటే సర్వమును తెలియుటకు ఆలంబనమయ్యే ఏ ఎరుకగలదో అదయే ఈ పరమమూర్ఖుని యొక్క ఆత్మ కూడా కాబట్టి ప్రాజ్ఞుడు ప్రకృష్ట అజ్ఞుని యొక్క స్వరూపము కూడా వికృష్ట జ్ఞకే ఆ విధంగా అర్థం చేసుకోవాలి మొత్తం మీద ప్రాజ్ఞస్త అభిమానవాన్ అనే పదాన్ని చూసి దాని ఎడల అభిమానము గలవాడు అజ్ఞానము ఎడల అవిద్య ఎడల అభిమానము గలవాడు నేను ప్రాజ్ఞ అన్నట్టుగా చెప్పాను బట్ ఇంకో రకంగా కూడా చెప్పచ్చు అజ్ఞానము ఎడల అభిమానము గలవాడే స్వరూపము చేత పూర్ణజ్ఞానస్వే ఓకే శ్లోకమనే సిద్ధము అవిద్యావగస్యస్తై చిత్రగే కథ సాశరీరం స్రాజ్ఞాభిమానవాన్ తమ ప్రధాన ప్రకృతేయత్పవనజోంబుభువో భూత్ఞి ప్రకృతి ప్రకృతి అంటే జగత్తునకు మూల కారణం ఉపాదానం జగత్తునకు ఉపాదానము ద్విధము అని చెప్పాం అంటూ మాయాశక్తి అవిద్య సరే మంచిది ఇప్పుడు ఆ జగత్తునకు ఉపాదానమైన ప్రకృతి నుండి జగత్తు ఎట్లు ఆవిర్భవించినది అని విచారం చేస్తున్నాం ఓకే సో అది శ్లోకం మళ్ళీ తమ ప్రధాన ప్రకృతేస్తోగాయపవనబుభువో భూత్వి తమ ప్రధాన ప్రకృతేద్భోగాయ ఈశ్వరాజ్ఞయావన తేజోంబుభువ భూతాని త్యిరే దీన్ని సృష్టి దృష్టివాదము అంటారు దీన్ని సృష్టి దృష్టివాదం దృష్టి సృష్టివాదం కాదు ఇది దృష్టి సృష్టివాదం అంటే మరి మాంక్యా ఇది ఆరంభం ప్రథమాధ్యాయంలో ఉన్నాం కదా ఆ వాదాలకు తర్వాత వస్తాము సో ఆ సృష్టి ఎలా అయిందో మనకి బోధిస్తూ ఉన్నారు దాన్ని సృష్టి దృష్టి వాదం అంటారు ఎలా అయిందో బోధిస్తూ ఉన్నారు ఈ సృష్టి మీరు చూసుకోండి చుట్టూ చూడండి పంచభూతములు గలవు పంచభూతములు జడములు ఈ జడములైన పంచభూతములు ఆ ప్రకృతి నుంచే పుడతాయి మూల ప్రకృతి ఉపాదానము జగత్తునకు ఉపాదానము ప్రకృతి కదా ప్రకృతి ఎందుకు మూడు గుణాలు ఉంటాయని అనుకుంటే మీరు జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ చెప్పండి జడములైన పంచభూతములు ప్రకృతి యొక్క సత్వగుణం నుంచి పుడతాయా రజోగుణం నుంచి పుడతాయా తమో గుణం నుంచి పుడతాయా తమో గుణం నుంచి పుడతాయి ఎందుకంటే ఇవి జడములు కదా రజస్టంటే యాక్టివిటీ రజిస్టంటే యాక్టివిటీ జడములంటే ఇనర్ట్ ఇనర్షియా ఉంటుంది కాబట్టి తమో నుంచి సత్వం అంటే ఇంటెలిజెన్స్ జ్ఞానము జ్ఞానానికి సపోర్టింగ్గా ఉండే ఒకనొక గుణం అది అదే జ్ఞానం కాదు జ్ఞానములు ప్రతిఫలించేటువంటి శుద్ధ చైతన్యం శుద్ధ చైతన్యములు ప్రతిఫలించే ప్రకృతి యొక్క శుద్ధమైన అంశకు సత్వగుణము అని పేరు సో కాబట్టి ఈ పంచభూతములు జడములు కనుక అవి ప్రకృతి యొక్క తమోగుణము నుంచి పుట్టాయి ఏమండి అయితే మరి ప్రకృతి యొక్క రజస్సు నుండి తమ సత్వం నుంచి ఏం పుడతాయి చూద్దాం ఏం పుడతాయి వస్తుంది ముందు తమస్సుతో ప్రారంభం చేశారు సో ఇంతకీ ఈ పంచభూతములు ఎందుకు పుట్టినట్టు తద్భోగాయ ఆ జీవుల యొక్క భోగము కొరకు ఇప్పుడు జీవులు వీళ్ళు సుఖ దుఃఖాలను అనుభవించాలి ఎందుకంటే వీళ్ళు అనుభవించడం అంటే పుణ్యపాపాలు ఉన్నాయిగా పుణ్యపాపాలు ఎందుకు ఉన్నాయి కర్మలు చేశారుగా వీళ్ళు కర్తం జన్మలో అంతకు ముందు జన్మలో అంతకు ముందు జన్మలో ఈ జన్మలో కర్మలను చేస్తూనే ఉన్నారుగా మంచి కర్మలు చెత్త కర్మలు రెండు చేసేస్తూ ఉంటారు ఓ యజ్ఞము యాగము పూజ అవి చేసేస్తూ ఉంటారు ఇంకోవైపున ఇతరుల సుత్తును అపహరించుతా ఇత్యార్థులను కూడా చేసేస్తూ ఉంటారు మంచి పళ్ళు చెడ్డ పళ్ళు తలగా పలగని చేసేసి అన్నీ ఈ టైంలో ఇది ఆ టైంలో అదే అన్నీ చేసేస్తూ ఉంటారు అలా చేస్తున్నారుగా మరి పుణ్యపోపాలను అన్నీ అనుభవించాలి పుణ్యపోపాలను అనుభవించాలంటే జగత్తు ఉండాలి జగత్తు ఉండాలంటే పంచభూతాలు ఉండాలి అని అర్థం జగత్ అంటే పంచభూతములే కాబట్టి పంచభూతములు ఏవైతే ఉన్నాయో ఇవి జీవుల యొక్క భోగము కోటకు తమ తమ తమ ప్రధానం ప్రకృతి యొక్క తమో నుంచి పుట్టేది అయితే ప్రకృతి తనంత తానుగా ఈ జగత్తును నిర్మాణం చేసి పారేసిందా లేక ఈశ్వరుని యొక్క ప్రమేయం ఉందా ఈశ్వరుడు యొక్క అభిజ్ఞ ఈశ్వరుడు తల పంకించాలి ఈశ్వరుడు తలకాయ ఊపాలి గృహంలో యజమాను ఉంటాడు ఆయన కుర్చీలో ఉంటాడు కదలకపోవచ్చు ఆయన కదలలేకపోవచ్చు పెద్దవాడు అయిపోయి కూర్చు లాగా కూర్చొని ఉంటాడు ఏమండే అక్కడ పదివేల కొబ్బరికాయ ఉంది అది వాడు ఎవడో కావాలనుకుంటున్నాడు బేరంలో వచ్చింది అమ్మాయిమంటారా అని అడుగుతాడు వచ్చే కొడుకో ఎవడో అడుగుతారు అయితే వద్దు అంటాడు వద్దు అని మళ్ళీ చుట్టకాలుతుంటున్నాం లేకపోతే నిద్రపోతున్నాం అంటాడు మొత్తానికి ఆయన ఆయన అలా కూర్చొని ఉంటాడు సోఫాలోనో దీంట్లోనూ వద్దు అనేస్తే మొత్తం పని అయిపోతుంది మళ్ళీ ఏదో మంచి సమయం చూసి ఇంకో సందర్భంలో వచ్చి సరే అంటాడు అప్పుడు ఆ పనంతా అవుతుంది చూడండి ఎంత ఎంత అధిక కాబట్టి ఆ మాత్రం ఆజ్ఞ ఉండకపోతే పనంతా ఇవే చేస్తాయి కానీ అక్కడి నుంచి ఉండాలి అలాగే ఈశ్వరుడు ప్రకృతి తనంత జగత్తును సృష్టించేయుడు ఈశ్వరుడు స సరే సోకామయత తన గీతలో చెప్పారు మాయాధ్యక్షేన ప్రకృతి శూయతే సచరాచరం సో ప్రకృతి ఈ చరాచర జగత్తులంతా కూడా ప్రసవిస్తుంది శూయతే అంటే కంట్రోల్ ఈశ్వరుడికి ప్రమేయం ఏం లేదా ఉంది ఈశ్వరుడు అధ్యక్షుడు అని చూస్తూ ఉంటాడు చూస్తూ ఉంటాడంటే అప్రూవల్ ఇస్తాడు సరే అంటాడు సరే అని నోటుతో కూడా అనక్కర్లా అలాగే ఉందంటే కళ్ళతో సంజ్ఞ చేస్తే సరిపడుతుంది అధ్యక్షుడు అంటే అలాగే ఉంటాడు కళ్ళతో సంజ్ఞ చేస్తే ప్రకృతి చకచక చకా సృష్టి చేసి పాలిస్తుంది కాబట్టి ప్రకృతి స్వతంత్రంగా ఏమి సృష్టి చేసేయదు ఇప్పుడు సినిమా చూపించలేదు ఆ ప్రకాశం ఉంటేనే ఫిలిము సినిమాని చూపించగలుగుతుంది సినిమాను చూపించేది ఫిలిమే కానీ ప్రకాశం ఉండాలి అలాగే ఈశ్వరుని యొక్క సన్నిధి ఎందు ఈశ్వరుని యొక్క అవిజ్ఞ చేతనే ఈ ప్రకృతి సృష్టిని చేస్తుంది ఆ సృష్టిలో భాగంగా ప్రకృతి ఎందల తమో నుండి ఈ పంచభూతములు పుట్టినవి ఈ పంచభూతములు పుట్టడంలో చిన్న క్రమం ఉన్నది ముందు సూక్ష్మ పంచభూతములు పుట్టి తర్వాత స్థూల పంచభూతములు పుడతాయి సూక్ష్మాకాశం నుంచి స్థూలాకాశం పుట్టింది సూక్ష్మవాయువు నుంచి స్థూల వాయువు పుడుతుంది ఆ విధంగా సో ఈ పంచభూతములు పుట్టినవి